స్కర్ సుస్థిరమైన అభివృద్దికి కలిసికట్టుగా పనిచేస్తామనే సంకేతాన్ని జీ ఇరవై దేశాలు ఇవ్వాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు భూ పునరావాసం పరిహారం బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది బ్యాంకులు తప్పనిసరిగా నో ఓవర్ కస్టమర్ కేవైసీ విధానాన్ని పాటించాలని అయితే ఖాతాదారుల నుంచి అనవసరమైన అంశాలను అడగరాదని రిజర్వు బ్యాంక్ సూచించింది యుఎస్ ఓపెన్ పురుషుల డబల్స్ పోటీలో లియాండర్ పేజ్ రాడెక్ స్టెప్క్ జంట మైక్ బాబ్బ్రియాన్ జంటను ఓడించి ఫైనల్స్ కు చేరింది అసాధారణ ద్రవ్య విస్తరణ విధానాల వల్ల వర్దమాన దేశాలపై దుష్ట పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మన దేశం అగ్రశ్రేణి ఆర్దిక శక్తులను హెచ్చరించింది వర్ధమాన దేశాలకు హాని కలగని రీతిలో పరస్పర మదింపు ప్రక్రియను పటిష్టపరచాలని కోరింది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జీ ఇరవై శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ సరిహద్దుల నుంచి హఠాత్తుగా వచ్చిపడే ధనం మారకం విలువపై రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆస్తుల విలువలు పెరుగుతాయని ప్రపంచ ఆర్దిక సంకోభంలో పారిశ్రామిక దేశాల కష్టాలను పెంచుతుందని వివరించారు వృద్ది రేటును పెంచుకునేందుకు విదేశాల్లో పరిస్థితులు కూడా సుస్దిరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు అలా సుస్దిరమైన అభివృద్ది పుష్కలమైన ఉపాధి అవకాశాల కోసం కలిసికట్టుగా పనిచేస్తామనే సంకేతాన్ని జీ దేశాలు ఇవ్వాలని ఆయన కోరారు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌతాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమి కాంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ సీఆర్ఏ ఏర్పాటుతో సహా అనేక ప్రధాన విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో గత సాయంత్రం ప్రారంభమైన జీఇరపై దేశాల సదస్సు నేపథ్యంలో బ్రిక్స్ దేశాల అధిపతుల ఇష్టాగోష్టి సమాపేశంలో ఈ ఏకాభిప్రాయం కుదిరింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఈ విషయాలు పెల్లడిస్తూ దర్బన్లో అంగీకరించిన విధంగా వంద బిలియన్ డాలర్లతో సీఆర్ఏను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా చైనా నలబై బిలియన్ డాలర్లు బ్రెజిల్ ఇండియా రష్యా పద్దెనిమిది బిలియన్ డాలర్ల చొప్పున సౌత్ ఆఫ్రికా ఐదు బిలియన్ డాలర్లు సమకూరుస్తాయి బ్రిక్స్ సారథ్యంలో ఏర్పాటవుతున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ పురోగతిపై కూడా నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్లో ఇరవై శిఖరాగ్ర సదస్సు మొదటి రోజు సిరియా అంశంలో సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అమెరికా రాయబారి రష్యా వైఖరిపై ఐక్యరాజ్య తన అసంతృప్తి తెలియజేశారు ఈ అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ఇటలీ ప్రధాని ఎన్రికో లెట్టా రాత్రి విందు సమయంలో అన్నా రష్యా పదే పదే భద్రతా మండలి తీర్మానాలని ఉల్లంగిస్తోందని అమెరికా రాయబారి సమంత్ పవాల్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశారు యుద్ద నేరాలకుగాను సిరియాను జవాబుదారీ చేసేందుకు భద్రతా మండలి నిబంధనలు పనికిరావని ఆయన అన్నారు సిరియాపై ప్రతీకార దాడులు జరపాలన్న ఆలోచన పట్ల ఐరోపా దేశాలతో సహా అమెరికా కూటమి దేశాల అధినేతలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు సిరియాపై బలప్రయోగం చేయాలన్న నిర్ణయాన్ని జీఇరపై దేశాలలో అమెరికా ఫ్రాన్స్ మాత్రమే సమర్థించాయి ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా సిరియాపై ఎటువంటి చర్య తీసుకోరాదని రష్యా చైనా పట్టుబట్టాయి సమంజసమైన నష్టపరిహారం పారదర్భకంగా పొందే హక్కును కల్పిస్తూ పార్లమెంటు నిన్న భూసేకరణ పునరావాసం పరిహారం బిల్లు రెండు పేల ఆమోదించింది ఇటీవల రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు నిన్న నాలుగు కొత్త అధికారిక సవరణలతో లోక్సభ ఆమోదం తెలిపింది భూసేకరణ వల్ల జీవనోపాధి కోల్పోయిన రైతులకు ఇతరులకు సమంజసమైన నష్టపరిహారం పొందడానికి వీలు కల్పించే ఈ బిల్లు శతాబ్ద కాలం నాటి పాత చట్టం స్థానంలో అమలవుతుంది ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం ఉన్న కొలీజియం విధానం స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ జేఏసీ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ రూపొందిన రాజ్యాంగ సవరణ బిల్లును నిన్న రాజ్యసభ ఆమోదించింది అయితే ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది ఈ బిల్లుకు అనుకూలంగా నూట ఓట్లు లభించగా వ్యతిరేకంగా ఒక ఓటు వచ్చింది కాగా ప్రతిపాదిత కమిషన్ ఏర్పాటును నిర్వచించే ప్రధాన బిల్లును స్థాయి సంఘానికి పంపారు రాజ్యాంగ సవరణలు సూచించిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు పేల పదిని కూడా లోక్సభ నిన్న ఆమోదించింది బ్యాంకులు తప్పనిసరిగా నో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియను పాటించాలని రిజర్వు బ్యాంకు ఆదేశించింది అయితే ఖాతాదారుల నుంచి అనవసరమైన అంశాలను అడగరాదని సూచించింది ఖాతాదారులపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు వారి జీవన ఎలాంటిది కుటుంబ సభ్యుల వివరాలు విదేశాల్లో ఉంటున్న బంధువుల సమాచారం ఆస్తులు అప్పులు వివాహ తేదీ పెట్టుబడుల వివరాలు మొదలైన సంబంధం లేని వ్యక్తిగత వివరాలు అడుగుతున్నట్లు బ్యాంకులపై ఫిర్యాదులు అందాయని ఆర్బీఐ నిన్న ముంబాయిలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది ్యాంకులు ఖాతా తెరిచేటప్పుడు ఆ తరువాత వివరాలను నవీకరించేటప్పుడు తప్పనిసరైన నిర్దిష్ట సమాచారాన్ని మాత్రమే కేవైసీ కింద తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు సెబీ చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును కూడా పార్లమెంటు ఆమోదించింది దీంతో సెక్యూరిటీస్ అపెలెట్ ట్రిబ్యునల్ అధ్యక్ష పదవికి మరింత మంది అర్హులవుతారు లోక్సభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలుబగా రాజ్యసభ నిన్న ఆమోదించింది గతంలో ఇందుకు సంబంధించి రాష్టపతి జారీ చేసిన ఆర్దినెన్స్ స్థానంలో కొత్త చట్టం వస్తుంది పట్టణాల్లో వీధుల్లో వ్యాపారం చేసేవారి హక్కుల పరిరక్షణకు రూపొందించిన బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం కోసం చర్చకు చేపట్టారు గృహ నిర్మాణం పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి గిరిజా వ్యాస్ నిన్న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ వీధుల్లో సరుకులు అమ్ముకునే హక్కులు పరిరక్షించి పోలీసులు పురపాలక అధికారుల నుంచి ఇతరుల నుంచి వేధింపులు లేకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందని చెప్పారు ఇష్రత్ జహా బూటకపు ఎన్కౌంటర్ కేసు దర్యాప్తుకు సంబంధించి జైలులో ఉన్న ఐపీఎస్ అధికారి డీజీ వంజర రాజీనామా లేఖలోని అంశాలను పరిశీలించనున్నట్లు సీబీఐ తెలిపింది రాజీనామా లేఖలో తాజా అంశాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన జరుపుతామని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా నిన్న ఢిల్లీలో విలేకరులకు చెప్పారు ప్రత్యేక రాష్టాలు కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంస్థలు అస్పాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక చర్చలు నిన్న న్యూఢిల్లీలో మూశాయి చర్చల అనంతరం అస్పాం హోంసేక కార్యదర్శి ముక్తి గొగోయ్ మాట్లాడుతూ ప్రత్యేక బోడోలాండ్ కావాలని డిమాండు చేస్తున్న బోడో నేషనల్ కాన్సరెన్స్ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీలతో విడివిడిగా చర్చలు జరిపినట్లు చెప్పారు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ త్రైపాక్షిక చర్చలు సుహృద్భావ వాతావరణంలో సానుకూలంగా జరిగాయని మలి రౌండ్ చర్చలు అక్టోబర్ మధ్యలో నిర్వహించాలని నిర్ణయించామని గొగోయ్ తెలిపారు ప్రతిపాదిత రాష్టాల కోసం నిర్ణీత కాల వ్యవధిలో తమ తమ ప్రణాళికలను సమర్పించవలసిందిగా కేంద్రం అన్ని సంస్థలను కోరింది తాలిబాన్ల చెరలోంచి తప్పించుకున్న ఆసక్తి జ్ఞాపకాలతో పుస్తకాన్ని రచించిన ప్రముఖ భారతీయ రచయిత్రి సుష్మితా బెనర్జీని ఆఫ్ఘనిస్థాన్లో గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు ఈస్టర్న్ పక్తికా ప్రావిన్స్ రాజధాని షరానాలోని ఆమె ఇంటి వద్ద భర్తను ఇతర కుటుంబ సభ్యులను బంధించి ఆమెను బయటకు తీసుకువచ్చి కాల్చి చంపారని అధికారులు తెలిపారు నలబై తొమ్మిది ఏళ్ల సుష్మిత ఆఫ్ఘనిస్థాన్కు చెందిన వ్యాపారిని వివాహం చేసుకున్నారు ఆమె రచించిన కాబూలీ వాలర్ బంగాలీ బౌ పంతొమ్మిది వందల అమ్ముడైంది సుష్మితను కాల్చి చంపింది తామేనని ఏ వర్గమూ ఇంకా ప్రకటించలేదు గత రాతి న్యూయార్క్లో జరిగిన యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ పోటీలో భారతదేశానికి చెందిన లియాండర్ పేస్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన రాడక్స్ స్టెపనిక్ జంటా ఫైనల్స్ కు చేరింది నాలుగో సీడ్ భారత్ చెక్ జంటా టాప్ సీడ్ అమెరికా జోడి మైక్ బాబ్బ్రేయన్లను మూడు ఆరు ఆరు మూడు ఆరు నాలుగు పాయింట్ల తేడాతో ఓడించింది దీంతో వింబుల్డన్లో సెమీఫైనల్స్ పూర్తి చేసుకున్న పేస్ స్టెపనిక్ జంట ఈ సీజన్లో తమ మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించేందుకు అవకాశం లభించినట్లయింది మహిళల డబల్స్ లో సీడ్ భారత చైనా జంట సానియా మీర్జా జీ జంగ్ ఎనిమిదవ సీడ్ క్రీడాకారులు ఆస్టేలియా జంట ఆష్ బార్జీ కాసే డెల్లాక్ చేతిలో ఆరు రెండు ఆరు రెండు స్కోరుతో పరాజయం పాలైంది కాగా పురుషుల సింగిల్స్ రాఫెల్ నాదల్ మహిళల సింగిల్స్ విక్టోరియా అజరెంకా సెమీఫైనల్స్ కు మాల్దీవుల్లో రేపు జరిగే కీలక అధ్యక్ష ఎన్నికలకు పరిశీలకు నియమించారు ముగ్గురు ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఇతర సభ్యులు మాజీ దౌత్యాధికారి కూడా ఈ బృందంలో ఉంటారు సుస్టిరమైన అభివృద్దికి కలిసికట్టుగా పనిచేస్తామనే సంకేతాన్ని జీ దేశాలు ఇవ్వాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు భూసేకరణ పునరావాసం పరిహారం బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది యుఎస్ ఓపెన్ పురుషుల డబల్స్ పోటీలో లియాండర్ పేజ్ రాడెక్ స్టెపనిక్ జంట మైక్ బాబ్బ్రియాన్ జంటను ఓడించి ఫైనల్స్ కు చేరింది